మానవులందరినీ ఒకప్పుడు మనసుతోనే టెలిపతి టెలీ వీడియో టెలీ ఆడియో ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు మనం యంత్రాలతో చేస్తున్నాం అక్కడెక్కడో విడుదల చేస్తారు స్టూడియోలు మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తాం అట్లా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం ఒకేసారి ఒకే మాధ్యమంలో అందరం ఒకే అంశం గురించి మాట్లాడుకోవటం యాంత్రిక మాధ్యమం అనమాటది ఇది పరోక్ష మాధ్యమం పూర్వం దీనికి అన్నిటికీ మనసు అనే పనిముంటునే వాడేవాళ్ళు మహర్షులు ఋషులు మునులు మరి ఇప్పుడు వాళ్ళందరూ ఇంతంతా పరిశోధనలు చేస్తే ఈ పరిశోధనలన్నీ ఎట్లా సమీక్షించేవాళ్ళు మరి ఎవరు ఎలా ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళ ఎవరెక్కడికి వెళ్ళేవాళ్ళు కదా ఎవరు గురుకులలో వాళ్ళే ఎవరి పీఠాల్లో వాళ్ళే ఉండేవాళ్ళు సాధు పరిషత్తు అని సంవత్సరానికి వచ్చి పెట్టేవాళ్ళు అక్కడ ఈ సాధు పరిషత్తులో ఇవన్నీ చర్చలు సాగేవి అయితే మహా మహర్షులకు కూడా అట్లాంటి మీటింగ్ ఏర్పాట్లు ఇప్పుడో కాకపోతే అయితే ఏంటి నిరంతరాయంగా జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి అప్పుడు వాళ్ళ సాధన మనసు మనసునే పనిముట్టుగా ఉపయోగించి చేసేవాడు కాలక్రమానుగతంలో మహర్షుల వ్యవస్థ పోయింది మనకి ఋషి కుల ఋషి జీవనం పోయింది పోయి మానవులందరూ కేవలం అన్నగత ప్రాణమైనటువంటి చివరి దశకి వచ్చేసాం దీంట్లోకి వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఏమైపోయాం సరే ఏదో లే సోహం కాస్తా పోయి అహంకారంగా మనం జీవించడం ప్రారంభమైపోయింది ఇట్లా జాగ్రత్తగా మనం అసలు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి అంటే సాధన ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి అహంకార నుంచి సోహం స్థితికి సోహం నుంచి నాహం స్థితికి మనం పరిణామం చెందాలి ఈ ఈ జాగ్రత్తగా పరిణామం చెందేటప్పుడు ఈ అహంకార స్థానంలోనే కోహం అనే ప్రశ్న వస్తుందా సోహం దగ్గర కోహం ప్రశ్న వస్తుందా నాహం దగ్గర కోహం ప్రశ్న వస్తుందా అంటే మూడు చోట్ల వస్తుంది పో నీకు సంఘర్షణ వచ్చినప్పుడల్లా నేనెవరన్నా ప్రశ్న ముందు రావాలి సంఘర్షణ వచ్చినప్పుడల్లా నాకేమవుతోంది అని ప్రశ్న వస్తున్నాను నాకేమవుతుంది అన్నప్పుడు పంచకోశాల్లోకి వచ్చేస్తుంది నీకేమిటి అవుతుంది అసలు ఏదైనా ఒక సందర్భం ఒక సందర్భ ఒక నీ జీవితంలో జరుగుతుందండి జరుగుతుంటే ఇప్పుడు నాకేమవుతుంది నేనెవరన్న ప్రశ్న వేసుకున్న వాడికే నాకేమవుతుంది సమాధానం సరిగ్గా వస్తుంది నేనెవరన్న ప్రశ్నకి సరైన సమాధానం లేదనుకోడు అప్పుడు నాకేదో అయిపోతుంది అనుకుంటుంది నాకేమవుతుంది అనుకోడు నాకేదో అయిపోతుంది అనుకుంటున్నాను అనుకోవడంతోనే సమస్య వచ్చేస్తుందని గత రెండు శ్లోకాలను చెప్తున్నాను ఎందుకనంటే ఆకాశం నీలంగా లేదు నల్లగా లేదు కానీ ఆయన అనుకున్నాడు దృశ్యభ్రాంతి వలన దృగ్భ్రాంతి వలన మానవుడు ఇదిలా ఉంటోంది అని అనుకున్నాడు అంటే అనాత్మని ఆత్మ వస్తువుగా భావించాడు అవినాశి ఆత్మను పరిమితమైన వినాశిత్వం దృష్ట్యా చూశాడు అవ్యయమైనటువంటి ఆత్మను వ్యయభావంతో చూశాడు ఇట్లా ఆ నిజానికి అవ్యయమనే పెద్ద అంబరిల్లాలో వ్యయం లేదండి ఉంటుంది ఎన్నుకున్నది ఇప్పుడు అనాత్మ ఆత్మలో భాగమైనా కాదా భాగమే ఎవరు కాదన్నారు అనాత్మ ఒకటి వేరుగా ఉన్నదని తలచడం అసలు ఆత్మకు అద్వయం అనేటటువంటి దానికి భిన్నం వస్తుందిగా మరి ద్వయదోషం వస్తుందిగా వాస్తవానికి మనం ఎట్లా ఆలోచించాలంటే పూర్వపరపక్షాలు రెండు ఆలోచించాలి మొదటి నుంచి మనం ఏం చెప్తున్నారు ఆత్మద్వయం రెండవది లేనే లేదు రెండవది లేనే లేదంటే మరి ఇప్పుడు ఈ పంచకోశాలు నాకంటే వేరుగా ఉన్నాయి తలవమంటారే వేరుగా ఉన్నాయని తలవాలా ఒకటేలా ఇది మానవుడిలో వచ్చినటువంటి బౌద్ధికమైనటువంటి సమస్య బుద్ధిలో ఈ సమస్య వస్తుందన్నమాట జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమని చెప్తున్నా ఆత్మ సర్వగతం ఆత్మసర్వాధారం ఆత్మసర్వధారి ఆత్మసర్వకారణం ఆత్మ సర్వసాక్షి సర్వం అన్నప్పుడు సకల జీవరాశి పంచభూతాలు పంచతన్మాత్రలు అన్నీ వచ్చేస్తాయి కదా మరి స్థూల శరీరం లేని వరకు సూక్ష్మ శరీరం లేని వరకు కారణ శరీరం లేని వరకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి మూడు ఉన్నాయి సకల సృష్టి అంతటా కూడా సృష్టికి కూడా స్థూల సూక్ష్మ కారణాలు ఉన్నాయి సమిష్టికి కూడా పెంచభూతాలు మనకు కనబడుతున్నటువంటివి స్థూల పంచభూతాలని పంచీకరణ వాటికి కూడా చెప్పాము వాటికి ఆధారంగా సూక్ష్మమైనటువంటి పంచతన్మాత్రలు ఉన్నాయని వాటిని కూడా నిర్ణయం చెప్పాము అవి పంచీకరించబడే పంచభూతాలైన అని చెప్పాం కారణంగా ఈశ్వరుడు ఉన్నాడని చెప్పాం సమిష్టి కారణోపాధి ఈశ్వరుడు మరి వ్యష్టి కారణోపాధి వచ్చేప్పుడు జీవుడు మరి అక్కడేమో సగుణ సాకార సృష్టి అనేటటువంటి సంకల్పం సృష్టి జరిగిందని ఇక్కడ వ్యష్టికి వాసనామయ దేహం ఆధారంగా వాసనాత్రయం ఆధారంగా జీవభావం నిలబడిందని మరి ఈ ఈ జీవితమేమో దీంతో నడుస్తోంది ఆ రకమైనటువంటి సృష్టి ఏమో అలా నడుస్తుందని సామ్యత జీవేశ్వరులకు సామ్యత కూడా చెప్పాం అక్కడ ఇక్కడ ఉన్నది ప్రత్యేగాత్మైన పరమాత్మైన ప్రకాశమేనైనా ప్రకాశ సామ్యత చేత లక్షణం చేత వీళ్ళిద్దరూ ఒకటేనని కూడా తత్వమసి మహావాక్యంతో చెప్పేశాం మరి ఇప్పుడు ఆత్మ వస్తువు ఉన్నదన్నప్పుడు శవం ఆత్మ కాదా